భిషా కాబట్టి అగ్ని అగ్నిదేవుడు కాబట్టి అగ్ని ఇక్కడ ప్రజ్వలిస్తూ ఉంది అని అంటే దహింపజేస్తూ ఉందంటే ఆ భయం చేతనే ఇంద్రుడు దేవ ఇక్కడికి అయిపోయింది ఇక్కడ సూర్యుడు ఉదయిస్తేనే మనకు లోకంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే అగ్ని ఉండడం వల్లే సమస్తమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి స్వామిజీ అగ్ని లేకుండా గ్యాస్తో వండు గ్యాస్ తీసు దాంట్లో కూడా అగ్ని అసలు గ్యాస్తో వంట చేయాలంటే కూడా అగ్ని ఇక్కడ ఉండాలి మొదట టెంపరేచర్ ఇక్కడ ఉంటే కదా గ్యాస్ అందువల్ల ఇక్కడ కనుక లేకపోతే గ్యాస్ పోయినట్టు అర్థమవుతుంది అదే అట కాబట్టిక్కడికి మనకు వాయువు అగ్ని సూర్యుడు అనేటప్పటికీ ఇక్కడ ఈ లోకం అవుతుంది మరి ఆలోకము ఇంద్రహ స్వరలోకం ఇహ పర ఆ పరలోకాన్ని పరిపాలించేటువంటి వాడు అంతే దేవతల్ని పరిపాలించే ఇంద్రుడు ఉంటే కూడాను ఆ ఇంద్రుడు కూడాను భీషత్ భీషా ఈ పరమాత్మ యొక్క భయం చేతనే ఇంద్రుడు కూడా పరిపాలిస్తూ ఉండాడు ధావతి ఎందుకో తెలుసా క్రమం లేదు అది తమష నియమం లేదు కాబట్టి ఐదో వాడు ఉండాడు మృత్యుర్ధావతి పంచమ ఇది పంచమంటే కొంతమంది ఉండే పూర్వం ఈ ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రాహ్మణాక్షత్రి వైశ్య సోదరాది అంటూ చివరికి పంచమ పంచమజాతి అని అట్లా పంచమ మృత్యు యమధర్మరాజు పంచముడు ఎందుకంటే చివర్లో పట్టుకుపోయాడు మనని కాబట్టి చాలా పంచమజాతి వాడని అట్లా గనక అంటే మాత్రం ఇప్పుడే వచ్చిన రావత్ సత్రం కొప్పటి కాబట్టి పంచమ సంఖ్య నాలుగైనవి కదా మనం ఏదైనా చెప్తూ పోయేటప్పుడు ఇది ఎట్లయిందండి అది ఎట్లయిందండి ఇది ఇట్లయిందండి నాలుగోది ఏమైందంటే అంటాం అది సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి వాతా నంబర్ వన్ సూర్య నంబర్ టూ అగ్ని నంబర్ త్రీ ఇంద్రహ నంబర్ ఫోర్ మృత్యుహో ఫైవ్ పంచమే సంఖ్య వరుస వర్ష క్రమం సీరియల్ నెంబర్ లో నంబర్ ఫైవ్ చేరడు ఓకే కాబట్టి అస్మాత్ భయన వాత పవతే చూడండి తమాషా ఈ భయనంటే కూడా అర్థం చేసుకోవాలి మనం సూర్యుడు భయంతో వెలుగుతూ ఉన్నాడు భయంతో గాలి వీస్తుంది భయంతో ఎప్పుడు కూడా పనులు జరగవు మీరు ఎక్కడైనా చూడండి భయం అంటే ఏంటనేది కూడా అర్థం కావాల ఇప్పుడు భగవంతుడు చూసి భయపడి వీళ్ళంతా ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు భయపడ్డాడు అనుకో భూకంపం వస్తుంది ఆయన కనుక భయపడితే మనకి అర్థపేక వస్తుంది కాబట్టి భయం భయము అంటే ఏమిటంటే ఏదైతే నియమం ఉందో ఈ ప్రపంచంలో నియతి ఆర్డర్ దానికి కట్టుబడి ఉండరు అని అర్థం అంతేమి లేదు ఎందుకని ఆ నియతిని వెనుక శాస్త్ర నియంతో ఉండాడు ఆ నియంతే నియతి రూపంలో ఉండాడు ధర్మ రూపంలో ఉండాడు ఆయన ఉండడం వల్లనే జరుగుతుంది గనక ఆ ధర్మానికి కట్టుబడి ఉండరు అది భీత అక్కడే ఆ భయం కూడా అక్కడే కలుగుతుంది భయం అంటే అది అర్థం అదే ఎవరు డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉండాలని అర్థం ఇప్పుడు వాయు తమంటే వాత పవతే ఓకే సూర్య ఉదతి బానే ఉంది అగ్ని ఇక్కడ మామూలుగా చూస్తే ఈ సృష్టిలో ఏది సృష్టిలో ఉందో అదే మన ఇంట్లో ఉండేది ఎందుకు సమిష్టిలో ఏది ఉందో వెస్ట్లో అదే ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నదంతా అదే ఇంతసేపటికి సమిష్టిలో ఏదైతే ఉందో అదే వెస్ట్లో ఉంది ఎందుకని పరమాత్మ నుంచి ఆవిర్భవించిందే గనక ఓకే కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఇంతమంది ఉండారు కదా ప్రశాంతంగా ఉండారా చెప్పండి స్వామీజీ మా ఇంట్లో ఏ గొడవలు లేవు స్వామిజీ ఇంకా మీరు వచ్చి పెడితే తప్ప లేదు మాకేం కలహాలు లేవు స్వామీజీ అని చెప్పగలరు ఎవరైనా అసలు అక్కడ కలహాలు లేకుండా ఉంటే పొరపాటును కూడా ఇక్కడికి రాదు అక్కడ అన్ని హాయిగా ఉంటే ఇంట్లో ఏ స్వామి హాయిగా ఉన్నాం ఇంట్లో అక్కడేదో తల మొత్తతుంది ముఖం అప్పుడు ఎట్లన్నా పోదాం బాబా ఏదన్నా మంచి ఎందుకు వచ్చిన కర్మ ఇక్కడ అది అర్థమవుతుంది కాబట్టి పది మంది చేరిన చోట ఎక్కడైతే పది మంది ఉంటారో అక్కడ గొడవలే ఉంటాయి ఇప్పుడు ఆఫీసులు చూడండి గొడవలు ఉంటాయి పార్టీలు చూడండి గొడవలు ఎక్కడికన్నా పోండి మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ గొడవలుంటాయి పది మంది కనుక చేరారు అంటే అక్కడ ఎవరుంటారంటే నారదులు ఉంటాడు పది మంది చేరిన చోట నారదులు ఉంటాడు ఇంకే లేదు ఇంత విశ్వంలో అది కనపడడం లేదు అది తమాషా మనలో కనపడతా ఉంది విశ్వం యొక్క ధర్మము నియతి అర్థం కాకపోవడం వల్ల దైవం అర్థం కాకపోవడం వల్ల ఇక్కడ కనపడతా ఉంది కాని విశ్వంలో కనపడడం లేదు వాతా పా ఇప్పుడు వాస్తవంగా చూస్తే వాళ్ళందరిలో కలహాలు ఎక్కువ ఉండాలి ఇప్పుడు గాలి ఏం చేస్తుంది చూడండి వాతా పలతే అలా వీస్తూ ఎక్కడెక్కడైతే మేఘఖండాలుంటాయో ముక్కల ముక్కలుగా మేఘాలు ఉంటాయి కదా వాటిని అంతా అట్లా అట్లా అట్లా అట్లా నెట్టుకుంటూ తోసుకుంటూ వస్తాయి గాలి ఇదంతా చేసేది అందువల్ల గాలికే అది కదిలేదు మేఘాలు మేఘాలకేం కాళ్ళు లేవు చేతులు లేవు సరేనా అలా కదిలి అవి కదు మరి గాలి అట్లా వాత పవతే ఎప్పుడైతే గాలి వీస్తుందో ఆ మేఘఖండాల్ అంతా ఒక దగ్గర తీసుకొని వచ్చి ఒక పెద్ద మేఘంగా తయారు చేస్తుంది సరేనా ఏదో ముసలాళ్ళు కష్టపడి సంపాదిస్తే మనవడు క్షణంలో ఖర్చు ఇప్పుడు వాయువు ఎంత చక్కగా తీసుకొచ్చి మేఘాన్ని తయారు చేస్తే వరుణుడు క్షణంలో దాన్ని వర్షింప చేశాడు అనుకోండి ఒక్క క్షణంలో మొత్తం పోతుంది కొండ బొరించినట్టే నీళ్ళకొండని బొరించినట్టే అంతే ఇంకేం లేదు మొత్తం పోతుంది కాబట్టి ఏమయ్యా నేను అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దిడ్డిగల్ కొంత సికింద్రాబాద్ లో కొంత హైదరాబాద్లో కొంత విజయవాడలో కొంత అంతంత కలెక్ట్ చేసి నేను తీసుకుని చొక్క తోట పెడితే ఒక్కసారి కుమ్మరించేస్తావా నువ్వు అని వరుణుడు వాయువుతో విభేదించి కలవం పడేటువంటి అవకాశం ఉంది కానీ ఎక్కడ కలహం పడ్డట్టుగా మనకు కనుక ఉండదు ఆయన పట్టుకు ఆయన తీసుకొచ్చి పెడతా ఉంటే ఆహా సరే అంటే విస్తరేసేవాడు ఒకడైతే వడ్డించేవాడు ఒకడైనట్టుగా లాస్ట్లో ఎత్తేసేవాడు ఒకడై ముగ్గురు కలిస్తే భోజనం రెండు భోజన క్రియ భోజన క్రియ ఏంటి ఇస్తులేసిపోయినాడు తర్వాత ఆయన భోజనానికి రావాలి ఆయన భోజనానికి వచ్చి భోజనం వడ్డించాలంటే విస్తర ముందు వేయాలి అంతేగాని ఆయన విస్తరే కొన్ని వచ్చేసి మీద టపా తినే తినండి తినండి ఏ కదా మనం అర్థమవుతుంది ఇదంతా చేసిన తర్వాత లాస్ట్లో ఎత్తేసిపోవాలా కాబట్టి మొట్టమొదటి బ్రహ్మలాగా వచ్చేసే సృష్టి ఇస్తరుతో తర్వాత స్థితి లయం సరేనా ఇవి ఒకదాని తోటి పరస్పరం సమన్వయంతో నడుస్తున్నటువంటి కార్యాలు సమన్వయంతో నడుస్తున్నాయి ఎందుకో తెలుసా అర్థమైంది గనక సరేనా అర్థమైంది గనక ఇప్పుడు వాడు విస్తర వేసిపోయిన వాడు చివరిలో వచ్చి వాడు విస్తరలు ఎత్తేసేవాడు వచ్చినప్పుడు ఆగవాయ్ వేసింది నేను నువ్వేడేత్తాను మరి ఏం చేయాలి అక్కడే ఉండాలంటే తినేసిన తర్వాత విస్తర ఎత్తేసేయాలి కాబట్టి వేసేటప్పుడే వాడికి తెలుసు నేను విస్తర వేసినంత వరకు తర్వాత భోజనం తెలుసు నేను వడ్డించినంత వరకు వాళ్ళిద్దరు ఎగ్జిట్ అయిపోతారు తర్వాత మూడో వాడు ఎంటర్ అవుతాడు లాస్ట్లో ఎవ్వరూ లేకుండా వాడు శుభ్రంగా ఎత్తి బయటపడేస్తాడు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ పరస్పరం పరస్పరాధ్యంగా కనపడతా ఉండే పరస్పర సహకారంతో కనపడుతుండేది కోఆపరేటివ్ సొసైటీ ఇది అర్థమైంది ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇది సహకారం ఒకరికొకరు సహకారం చేసుకుని జీవించేటువంటిది ఇది అర్థమైంది గనక సృష్టిలో ఎక్కడ కలహాలు లేదు చూడండి ఎంత వర్షాన్ని వరుణుడు కుమ్మరిస్తే మనకు ఫారెస్ట్ తయారవుతా ఉంది అరణ్యం అంత పచ్చటి అరణ్యం తయారు కావాలంటే ఎంత వర్షం గురిపిస్తే ఇన్ని చెట్లు అంత బాగా బసగా తయారు కావాలంటే అవన్నీ తయారైతే ఎండాకాలం వచ్చిన ఒక్కసారి అక్కడెక్కడో లేచినటువంటి అగ్ని కొండల్లో అగ్ని మొత్తాన్ని దగ్ధం చేసిపోతే ఏమయ్య నేను ఎంతకాలంగా వర్షం పొసి నీరు కుమ్మరించి పెంచాను దీన్ని ఇంత పెంచిన తర్వాత ఓ అగ్ని నువ్వు ఇట్లా ఆయన ఏమన్నా అడిగాడా కాబట్ ఇక నువ్వు ఎక్కడ లేస్తా ఉంటావో అక్కడ నేను వర్షం గురికిస్తాను చూడు అని ఆయన అన్నాడా లే ఎందుకో తెలుసా అర్థం చేసుకుంటూ జీవించడం కాబట్టి కలహాలు రావాలి కలహాలు రావడం లేదు పది మంది ఉన్న చోట కలహాలు ఉండి తీరాలి కాని ఇక్కడ లేవు ఎట్లా ఉంది యతస్థే బృత్యా యువరాజ్ఞ బృత్యా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి తెలుసా ఉంటారో ఆజ్ఞ కాబట్టి రాజు యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ బృత్యులు సేవకులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు కనుక భయ కారణం అస్థి బ్రహ్మస్థితి భయకారణం అస్థి జగత్ కారణం బ్రహ్మ భయ కారణం ఎవరైతే ఈ జగత్కు కారణంగా ఉన్నాడో ఆయనే వీళ్ళు ఈ విధంగా పనిచేయడానికి కారణమై ఉన్నాడు గనక శాస్తాం భయకారణం అస్థి ఆయనే శాస్త శాసించేటువంటి వాడు నియంత ఎందుకని నియంత అంటే మన డిక్టేటర్ కాదు నియంత అంటే పదాలు డేంజర్ నియతిని ఏర్పాటు చేసినవాడు నియంత నియతి అంటే ఆర్డర్ కాబట్టి గాలి ఇట్లా వీచాలి ఇప్పుడు అగ్ని అనుకోండి అగ్ని పైకే లేవాలి మూర్ధంగా పోవాలి మరి జలము అధుముఖంగా రావాలి నీరు పళ్ళ కాబట్టి ఆకాశంలో మేఘం వర్షించింది అనుకోండి జలమంతా కిందకి వస్తుంది ఇది నియతి ఆర్డర్ దీని ఎవడు మార్చలేడు అట్లాగే కింద మనం అగ్ని ప్రజ్వలు ఇప్పు అగ్ని పైకి పోతా ఉంది ఆర్డర్ ఊర్ధ్వంగా పోతా ఉంది అగ్ని ఊర్ధ్వంగా పోవాలి నీరెప్పుడు క్రిందకి రావాలి ఇది ఆర్డర్ అంతేగాని అదే నీళ్లు గనక పైకి పోయేటట్లయితే మేఘం నుంచి అట్టు పోతాయి ఊర్ధ్వలో కల్లోకి ఇంద్రుడికి వాళ్ళకి వెళ్ళిపోతాయి వరుణుడు వాటర్ని తనవైపు తిప్పుకుంటాడంతే మనకేం లేదు ఇక్కడ ఇంక తెలుగంగ లేదు తమిళ గంగ లేదు అర్థమైందే కాబట్టి ఆర్డర్ ఉంది కనుకనే తెలుగ్గంగ ఆర్డర్ ఉంది ఆ నియతి ఈ నియతిని ఏర్పాటు చేసినటువంటి వాడు నియంత అందువల్ల ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భిషా అస్మత్ భీష అంటే స్వకార్యం ఏదైతే వాళ్ల ఉందో స్వకార్యం కరోతి ఇది వాళ్ల కార్యాలను వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఎట్లాగూ నియత ప్రవర్తంతే స్వకార్యం నియతాహా ప్రవర్తంతే ఇక్కడ ఏ విధమైనటువంటి నియతి ఉందో ఆ నియతిని అర్థం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఉండారు ఇక్కడ ఇక్కడ భాష్యంలో ఆచార్యులు ఒక మాట అంటారు ఆయాస బహులేషు నియతాహ ప్రవర్త ఆయన కొత్త ఐడియాస్ వస్తుంటాయి ఆయాస బహులేషు నియతాహ ప్రవర్తంతే ఆ నియతితో ప్రవర్తిస్తూ ఉండారు ఇట్స్ ఓకే అది ఎటువంటి నియతి అంటే ఆయాస బహులేషు అది ఆడ చాలా శ్రమతో కూడినటువంటి పని అంటాడు ఇప్పుడు ఎప్పుడో సృష్టి సృష్టి ప్రారంభంలో కమాన్ హే వాయు స్టార్ట్ అన్నాడమ ఇంక పోతాంది గాలి గాలి ఏ సూర్య అంతే ఎప్పుడది సృష్టి ఎట్టింది ఒకేసారి కదా అకామయత సహా అకామయత ప్రజాయేయా బహుశాం ప్రజాయేయా మనం చూసారు కదా ఒక్కసారి అటెస్ట్రోప్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇంకా పవర్ కట్ కోస్తేనే లేదు ఇంకా ఇది భీష పవర్ కట్ కష్టం ఇంకా ఇంకా భీష శంకర కోణంలో చూసారేమో ఆయాసం బావలే అంటే కారణం ఏంటంటే ఇక్కడి వరకన్నా మనం వీటి చూడండి కరెంటు పోయిందనుకోండి ఫ్యాన్ పెట్టుకుంటాం కరెంటు పొస్తే ఎవరినైనా పిచ్చి ముసలాళ్ళు నాయనా కొద్ది విసురు రాండాకాలం ఎండాకాలం ప్రతి వెంటనే అంటాడు సినిమా పంపిస్తాడు రాజు సాయంత్రం సినిమా డబ్బులు ఇస్తా అప్పుడు వాడు ఎత్తుకుంటాడు సరేనా ఎత్తుకున్నాడు అనుకోండి తమస్ చూడండి తర్వాత వాడు కొద్దిసేపు ఇట్టు అంటాడు మీరు ఏ ఇంట్లో అయినా చూడండి బిగినింగ్లో ఆరంభ స్వరత్వం అప్పుడు అప్పుడు తాత అంత కొద్ది తగ్గించు అంతే తెలుసుగానే వాడు కంప్లీట్గా తగ్గిస్తాడో తెలియదు ఎప్పుడైతే వాడు కొద్దిసేపు అయిన తర్వాత అది చేయను మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మళ్ళీ కొద్దిసేపు లెఫ్ట్ హ్యాండ్ ఆ తర్వాత రెండో వేస్తే ఏనావు అప్పుడు విస్తర్తనా ఇది మూడోది మళ్ళీ డైరెక్షన్ ఇవన్నీ చేసాం చిన్నప్పుడు అందు అప్పుడే స్వాములా అప్పుడన్నీ చేశాం ఇవన్నీ శుభ్రంగా ఈ మాత్రం ఉందే ప్రారంభంలో వాతా ఇంక బీస కాకపోతే ఏంటి చెప్పండి ఆ రోజు నుంచి తిరగతానే ఉండాడు కానీ ఎక్కడైనా తిరిగి చాలా ఇంక చాలా ఇంక చాలా ఇంకా ఇంకా అన్నాడా చెప్పండి ఎప్పుడు వదిలిపెట్టిందో వతహ పోతే వతహ స్టార్ట్ అయింది ఇంకంతేగాని మధ్యలో ఎక్కడ కూడా వైపు తిరిగి ఇంకా చాలా అని కాని లేకపోతే ఇంకా తిరగమంటారా అని కాని పోతాండ వాళ్ళ పట్టికి వాళ్ళు అంతే తప్ప ఇంకొకటి లేదు అందువల్ల నియతాహ ప్రవర్తన తె చూచారా ఇప్పుడు ఎప్పుడైనా ఎందుకంటే అదే సృష్టిలో వైభవం ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆయాసం అనేది ఆయాసాలు ప్రయాసాలు ఉంటాయి అర్థం కాదా సృష్టిలో ఉండేదానికి మనకు తేడా తమాషా ఇక్కడి నుంచే ఇప్పుడు మరి మన శక్తి అంతే కాని వాయువు శక్తి చాలా అందువల్ల నమస్తే వాయు స్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాది తమాషా సర అది ఇదే ఆనందంలో కూడా కనపడుతుంది శక్తిలో ఎట్లాగైతే తారతమ్యాలు ఉన్నాయో మనం కొద్దిసేపు విసిరేటప్పుడు చేనింపబడుతుంది కానీ ఎప్పుడో ప్రారంభమయ్యే సృష్టి నుంచి వాయుదేవుడు తిరుగుతూనే ఉన్నాడు దాంట్లో ఎట్లాగైతే భేదం తెలుస్తూ ఉందో అట్లాగే ఇక్కడ కూడా తెలుస్తుంది మనకు కాబట్టి ఎంతసేపు తిరుగుతూ ఉండినా నియతాహ ప్రవర్తంతే నియత అస్మాత్ భీషా భయన వాయు పవతే భయన సూర్య ఉదతి చూచారా భయన అగ్ని తపతి ఎప్పుడైనా అన్నాడా ఏంటంటే మీకేం తెలుస్తుంది సృష్టి మొదలుకొని కాలి కాల్చస్తున్నా అగ్ని కొన్ని చల్లగా ఫ్రిజ్లో ఉంటాను నాకు చల్లగా ఉండాలని ఉంది ఎంతసేపు కాల్చుకునేది ఇట్లా అని అగ్ని గనకనుకుంటే ఇంకా మనకు ఆహారమే లేదు సరేనా అగ్ని ఆయన దహించుకొని ఎట్లయినా పోని అక్కడి నుంచి వేడి కలుగుతూ ఉంటేనే మనకు ఉదయాన్నే మసాలా దోశ లేకపోతే అర్థం ఇప్పుడు ఇదంతా కూడా నియతి అస్మాత్ భీష భయేనా వాత పవతే భీషవదేతి సూర్య భీషాస్మాత్ అగ్ని ఇంద్రహ మృత్యు పంచమహ ఈయనదొక్కటే మనకు తమస్సగా ఉంది పంచమం మృత్యు దావతి అంటే దావతి అంటే పరుగులెత్తడం అది తుమకడం పరుగులెత్తడం జంపింగ్ అది మృత్యు వాళ్ళలా కాదు వాయువు పవతే వీస్తు ఉన్నాడు ఈయన కాదు ఎగురుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు కారణం ఏంటంటే ఈయన పనికి నియమైన వరుస క్రమం ఇప్పుడు అందరినీ ఏమండి మీరు మాకు షుగర్ కార్డులు ఇవ్వండి అంటే అట్లా ఇది ఎలక్షన్ రేపు వస్తుంది ఉద్ధరించడానికి ఎలక్షన్ లో ఓట్లు వేయాలంటే వరుసగా నిలబడాలి ఒకరి వెనకలో ఒకరు ఆ విధంగా ఎముడు అందరు వస్తున్న నిలబడి ఒక్కోరతరా తీసుకోదాను లే సడన్ ఇక్కడ ఉంటాడు సడన్ గా విశాఖపట్నంలో ఉంటాడు విశాఖపట్నంలో ఉంటాడు ఇరాక్లో ఉంటాడు ఇరాక్లో ఉంటాడు వాషింగ్టన్లో ఉంటాడు వాషింగ్టన్లో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు కాబట్టి ఆయన దావతి ఆయనతో తమాషా నియతి కాబట్టి ఎప్పుడు ఎక్కడుంటాడో తెలీదు కాబట్టి ఆయనది ఇప్పుడు టూర్ వీళ్ళదన్నా ప్రశాంతంగా ఉన్నది ఆయన కాదు చాలా ఘోరంగా ఉండదు ఇప్పుడు ఉన్న చోట అగ్ని వెలుగుతూ ఉన్నాడు పర్వాలేదు ఉన్న చోట సూర్యుడు ఇక్కడ ఇంకోటి ఉంది నియతి నియతి ఎందుకంటే నియత ప్రవర్తంతి అంటే